ఆయన చేసిన పనిని ఆ తర్వాత వందలాది మంది చేశారు ఆఖరికి విశ్వనాథ్ సత్యనారాయణ గారు కూడా రామాయణ కావ్యాన్ని వ్రాసేటప్పుడు తనకు నచ్చిన మార్పులు చేసి రాసేట వాల్మీకి రాసినట్టే చెప్తే మళ్ళీ నా గొప్పతనం ఏమిటి అన్నట్టుగా ఆధ్యాత్మ రామాయణకర్త చేసిన మార్పులు రంగనాథ రామాయణకర్త చేసిన మార్పులు ఈ రకంగా ఎంతోమంది రామాయణాల్లో ఏవేవో మార్పులు చేశారు మళ్ళీ సరిగ్గా అలాగే రాస్తే కొత్తగా విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఏదో ఏ మార్పు చేయకపోతే మరి ఆయన గొప్పది కాబట్టి ఏవో కొన్ని మార్పులు అంతకుముందు ఎవరు చేయనివి కేవలం విశ్వనాథ్ మాత్రమే చేసినవి చాలా తెలివైన మార్పులు ఆయనవో కొన్ని చేశారు సో ఈ రకంగా ఈ కథలను ఎవరికి తోచినట్టు వాళ్ళు మార్చి సమాజం మీద పడేశారు ఇప్పుడు మీ వీళ్ళు ఈ జనులు ఎలా ఉన్నారు కథే సత్యమైనటువంటి మూర్ఖత్వంలో జనులు ఉన్నారు దీన్ని చూసి కావ్యకంఠ గణపతి ఈ పురాణ గాథలు హిందూ ధర్మానికి ఎంత హానిని చేస్తున్నావో చేస్తున్నాయో అని వాపోయినాడు నేను ఎటు పోయాను అని వెనుక్కుంటాం ఏం పర్వాలేదు కాబట్టి మన తరిహి ఇచ్చేది మనస్సే అలా చూసేది అంటే చూసేది మనస్సు కాదయా మనస్సు చూడబడేది చూసేది కాదు నీ మనస్సు నీకు తెలిసిందా లేదా తెలిసిందే అంటే ఇప్పుడు మనస్సు తెలియబడేదా తెలిసిదే తెలియబడేది అంటే ఏమనాలి ఒకప్పుడు తెలిసిది ఇంకోప్పుడు తెలియబడేది కాదు తెలియబడేది ఎప్పుడు తెలియబడేదే తెలిసేది ఎప్పుడు తెలిసేదే తూర్పు పడమరాను పడమర తూర్పు అవ్వవు ఒకప్పుడు తూర్పు పడమర అవుతుందా అవ్వదు విషయా విషయీ వాటిల్లో అటువంటి వినిమయము ఉండదు కానీ అలా అవుతుంది మీరు అప్పు అనుకోండి మీరు అప్పు ఇచ్చినవాడు ఆయన అప్పు పుచ్చుకున్నవాడు కొద్ది రోజుల తర్వాత అప్పు ఇచ్చినవాడు పుచ్చుకున్నవాడుగా పుచ్చుకున్నవాడు ఇచ్చినవాడుగా మారాడు అనుకోండి అప్పుడేమవుతుంది అలా మారదే అలాగే అనువారదు కాబట్టి విషయము విషయి ఈ రెండు మారవు విషయము విషయమే విషయి విషయే మరి మనస్సుతో తెలుసుకుంటున్నామని మేము అనుకుంటున్నాం మీరు తప్పుగా అనుకుంటున్నారు మీరు మనస్సుని విషయిగా భ్రమపడుతున్నారు కన్ను చూచేది అని భ్రమపడ్డారా లేదా అలాగే మనస్సు తెలిసేది అని మీరు భ్రమపడుతున్నారు కన్ను విషయంలో సత్యం ఏమిటి కన్ను చూసేదిగా కన్ను ద్వారా మరొహుడు చూస్తోంది కన్ను ద్వారా మరొహుడు చూస్తుంది కదా సత్యము అలాగే మనస్సు తెలిసేది కాదమ్మా మనస్సు ద్వారా ఇంకో వెలుగు అదే తెలుస్తుంది అని సమాధానం చెప్పాలి అదే చెప్తున్నారు మనసహాటు విషయత్వాత రూపాధిపతి ఆ రూపాధిపతి వెనక్కి తెచ్చుకోవాలి మనస్సు కూడా రూపము మొదలైనది వడే విషయమే కనుక అని అలా చెప్పాలి లేకపోతే రూపాధిపతు దృష్టిత్వాపత్తి అని అన్వయం చేసే ప్రయత్నం చేస్తే మీకు వారం రోజులైనా అన్వయం కుదరదు అలాంటి అన్వయం కుదరదు మనసహాపి రూపాధిపత్ విషయత్వాత్ దృష్టివాత్ అనుపత్తి అలా అన్వయం చేయాలి మనస్సు కూడా రూపము మొదలైనది వలే విషయమే మనసే కనుక మనస్సే ద్రష్టాలుగుతా అనేది పోసగలరు తస్మాత్ అంతస్థం వ్యతిరిక్తం ఆదిత్యాధివతి సిద్ధం కాబట్టి ఇప్పటికి ఒక సిద్ధాంతం తెలిసాం లోపల ఒకటి ఉన్నది ఓ వెలుగు ఉన్నది అంతస్థం ఓకే అది వ్యతిరిక్తం లోపల ఉండే కానీ లోపల మాటితో జతగట్టినది కాదు వ్యతిరిక్తం ఏమండి ఆత్మను మాట దానికి ఆత్మను పేరు పెట్టాం ఎలాగంటే ఆదిత్యుడు ఎలా ఈ సంఘాతమునకు వెలుగునిస్తూ ఉన్నా సంఘాతము కంటే వ్యతిరిక్తంగా ఉన్నాడో బయట ఉండి వ్యతిరిక్తంగా ఉన్నాడు అలాగే ఈ ఆత్మ కూడా లోపల నుండి సంఘాతానికి వెలుగుస్తూ సంఘాతము కంటే వ్యతిరేక్తముగా ఉన్నది తెలిసిందండి ఎలక్ట్రిసిటీ మీ ఉంది మీ ఉండే గ్యాడ్జెట్స్ అన్నిటినీ పనిచేసి ఇట్లా చేస్తూ కానీ ఆ గ్యాడ్జెట్స్తో కానీ మీతో కానీ ఎలక్ట్రిసిటీకి ఏమీ సంబంధం లేదు గడితే సంబంధం ఉందా మీ ఇంట్లో ఉంది కాబట్టి మీకు బంధుత్వం ఏమైనా ఉందా ఎలక్ట్రిసిటీతో లేకపోతే పోనీ మీ ఇంట్లో ఉండే షాల్లని దీపాలని ప్రకాశింపజేస్తుంది కాబట్టి వీటితో ఏమైనా దానికి బంధుత్వం ఉందా లేదు కానీ ఎలక్ట్రిసిటీ కడితే ఇవేమీ పనిచేయవు మీకు కూడా ఏమీ సుఖం ఉండదు ఎలక్ట్రిసిటీ ఉంటేనే మీకు సుఖం ఉంటుంది ఇవన్నీ పనిచేస్తాయి కానీ మీకంటే వీటన్నిటికంటే కూడా ఎలక్ట్రిసిటీ వ్యతిరేక్తముగా నుండి కాబట్టి అలాగే ఆత్మ ఈ కాళ్లను నడిపిస్తుంది కాళ్ళు ముసలి కాళ్ళు ఆత్మ ముసలే అవదు ఆత్మ చేతుల్ని పనిచేయిస్తుంది మనస్సుకి సంకల్పించే శక్తినిస్తుంది మనస్సు సుఖి అయితే ఆత్మ సుఖి అవదు మనస్సు దుఃఖైతే ఆత్మ దుఃఖీ అవదు దేహాని నిలబెడుతుంది దేహానికి ఎవేవో శక్తుల్ని అనుగ్రహిస్తుంది కానీ దేహము ముదుసరి అయినప్పుడు ఆత్మ ముద్దుసరి అవ్వదు ఇది వ్యతిరిక్తం అంటే అదే అర్థం ఇదికే వ్యతిరిక్తము విలక్షణము అని చెప్పేసి ఊరుకుంటే అది అనుభవానికి చెందిన మాట ఏ రకంగా వ్యతిరిక్తము అంటే దేహానికి చెందిన చావు పుట్టుకలు ఆత్మకు లేవు పొట్టకి దిక ఆకలి దంఠానికి ఉన్న దత్తిక ఆత్మకు లేదు పొట్టకు ఉన్న ఆకలి ఆత్మకు లేదు చేతులకి కాళ్ళకి దేహానికి ఉన్నటువంటి వయస్సు దాంట్లో ఉండే అవలక్షణాలు ఆత్మకి లేదు అది విచరిస్తం అంట అని సిద్ధించినది కాబట్టి సిద్ధాంతం చెప్పేశారు ఇప్పుడు ఆ పూర్వపక్షాల్లో చెప్పిన కొన్ని లూజ్ హ్యాండ్స్ అంటారు అంటే కొన్ని శంఖలు వాళ్ళు వేవనిస్తారు ఆ శంఖల్లో ఒకటి రెండు మూడు శంకలకి సమాధానం చెప్పడం మిగిలి ఉంది అవన్నీ పైకి తీసుకొచ్చి వాటికి సమాధానం చెప్పేస్తే మొత్తం సిద్ధాంతం మనకి వచ్చేస్తుంది లేదు తమ్ము మాట చెప్పారు పూర్వపక్షులు చెప్పారు ఏమని సమాన కార్యకరణసంఘాత సమానజాతీయమేవా జ్యోతిరంతరమను ఆదిత్యాది సమానజాతీయైరే ఉపక్రీయమాణ్వా మాట ఒకటి చెప్పారు ఏమని చెప్పారంటే ఆదిత్యుడనే జ్యోతి ఈ సంఘాతానికి ఉపకారం చేస్తోంది కదా మీకు దృష్టాంతం చెప్పారు కదా ఆదిత్యుడనే జ్యోతి పాంచభౌతికము కదా పంచభూతముల నుంచి వచ్చింది చంద్రుడనే జ్యోతి ఈ సంఘాతానికి ఉపకారం చేస్తోంది చంద్రుడు కూడా పాంచభౌతికమే కాబట్టి పంచభూతాలు తో తయారైన జ్యోతులు ఆదిత్యుడు చంద్రుడు నక్షత్రములు మొదలైనవి ఈ సంఘాతానికి ఉపకారం చేస్తూ ఉన్నాయి అదేవిధంగా ఆత్మ కూడా ఈ సంఘాతానికి ఉపకారం చేస్తోంది కనుక మేము ఒక అనుమానం చేస్తున్నాం ఎందుకంటే ఈ సంఘాతము పంచభూతములతో తయారైనవి దీనికి ఉపకారం చేసే ఆదిత్యాది జ్యోతిష్టులు కూడా పంచభూతములతో తయారైనవే అదే విధంగా అంటే ఒకే జాతికి చెందినవి ఉపకారం చేసేటువంటి ఆదిత్యాది జ్యోతిష్లు ఉపకారాన్ని పొందే దేహ దేహాది సంఘాతము ఒకే జాతికి చెందేయండి అలాగే ఆత్మ అనే వెలుగు ఈ సంఘాతానికి ఉపకారం చేస్తోందని మీరు అంటున్నారు కదా అవును కాబట్టి ఆత్మ అనే వెలుగు కూడా ఈ సంఘాతము ఏ జాతికి చెందినదో అదే జాతికి చెందాలి ఈ సంఘాతం ఏ జాతికి చెందినది పాంచభౌతికము కానీ భౌతికము అంట అంటే మెటీరియల్ మ్యాటర్ అనే జాతికి చెందినది దీనికి ఉపకారం చేసే ఆత్మ కూడా అదే జాతికి చెంది ఉండాలి మీరు చెప్పిన దృష్టాంతాలే ఆదిత్యులు మొదలైన దృష్టాంతాలు అవన్నీ కూడా అదే జాతికి చెంది ఉన్నాయి కదా కాబట్టి ఆత్మ కూడా మ్యాటర్ అవ్వాలి అని ఓ మాట అన్నాడు పూర్వపక్షి త్వరలో తి అది తప్పు ఎందుకంటే ఉపకార్యోపకారక భావస్య కానీ అమదర్శనా ఉపకారమును పొందేది ఉపకార్యము అంట ఉపకారమును చేసేది ఉపకారకము ఈ రెండూ కూడా ఒకే జాతికి చెంది అలాంటి నియమమేమీ లేదు ఒకే జాతికి చెంది ఉండాలనే నియమము లేదు తప్పనిసరిగా వేరు వేరు జాతులకు చెంది ఉండాలి అనే నియమము లేదు ఎటువంటి నియమము లేదు కథం అది ఏమిటో చెప్పండి అసలు నియమమే లేదన్నారు నియమం అంటే రూలు అలాంటి రూలు ఏమీ లేదన్నారు కొంచెం వివరించండి ఆ వివరిస్తాం వినండి పార్థిమై ఇంధమై ఇంధనై पार्थिवत्समतीय तृणोलपा अग् प्रज्वलोपकार इन अग्नि उग्नि पंचभूतम अग्नि की प्रज्वलन उपकार మంట బాగా మండించుతా అనే ఉపకారం చేస్తున్నాయి ఏమి చేస్తున్నాయి పార్థివై ఇంధనై ఇంధనములు చేస్తున్నాయి ఇంధనములు అంటే కట్టెలు అయితే గ్యాస్ అయితే పెట్రోల్ మొదలైన ఇంధనములు అగ్నికి ఉపకారం చేస్తున్నాయి అగ్ని బాగా మండిట్లా చేస్తున్నాయి అగ్ని పంచభూతాల్లో ఒకటి ఈ ఇంధనములు కూడా పంచభూతాల్లో వస్తాయి పార్థివై పృథివీ పృథివీ నుంచి పుట్టే ఇంధనాలు కత్తెలంటే పృథివీ నుంచి పుట్టేవి పెట్రోల్ అంటే పృథి నుంచి పుట్టింది కాబట్టి ఆ రెండు దృష్టాంతాలుగా తీసుకోండి పృథివీ నుంచి పుట్టిన ఇంధనములు అగ్నికి మండడానికి సహకరిస్తున్నాయి పృథివీ ఏ జాతికి చెందింది పంచభౌతములు జాతికి చెందినది అగ్ని ఏ జాతికి చెందినది పంచభూతములు జాతి అంటే ఇంధనములు మ్యాటర్ అగ్ని కూడా మ్యాటర్ ఇంధనములు జడములు అన్ని కూడా జడములు కాబట్టి ఇక్కడ మీకేమండి ఒకే జాతికి చెందినవిగా ఉన్నాయి ఉపకార్య ఉపకారకములు ఉపకారాన్ని పొందేవి ఉపకారాన్ని చేసేది కూడా ఒకే జాతికి చెందినవిగా మనకు కనబడుతున్నాయి పార్థివత్వ సమాన జాతీయ తృణ ఉలపాదేవి తృణ అంటే గడ్డి ఎందుకండి ఉలప అంటే ఏదో రాష్ట్రం గాదము నేను చూసి రాసాను ఏదో చూసి రాష్ట్రం గడ్డి గాదము మొదలైనవి అవి మ్యాటర్ అగ్ని కూడా మ్యాటర్ జగమే కాబట్టి ఒకే జాతికి చెందిన గడ్డి గాదము మొదలైనవి అదే జాతికి చెందిన అగ్ని మండడానికి ఉపకారం చేస్తున్నది కాబట్టి సమాన జాతి ఎట్లా ఉండ ఒకే జాతికి చెందుతా ధర్మం ఉన్నది చె తాతామానజాతీయై ప్రజ్వలనోపకారేయస్ అంతమాత్రం చేత అంత మాత్రం చేత అంటే ఒకచోట అగ్నికి గడ్డి గాడము మొదలైన ఉపకారం చేస్తున్నాయి కాబట్టి మేము అనుమానం హటి చేస్తున్నాం ఒక ఇన్ఫరెన్స్ ఏమిటంటే అగ్నికి ఎప్పుడు ఎక్కడ ఉపకారం లభించినా అది సమానమైన జాతికి చెందిన వాటి వల్ల మాత్రమే లభించాలి అని కనుక మేము అనుమానం చేస్తే అనుమానం తప్పవుతుంది అలాగ అనుమానం చెయ్యకూడదు ఇది ఎలాగంటే కష్టం వచ్చింది పక్కింటి హెల్ప్ చేశాడు కాబట్టి ఈ సంసారంలో ఈ జగత్తులో కష్టం వచ్చినప్పుడల్లా పక్కింటి వాళ్ళు హెల్ప్ చేస్తారని అలా చేయించిన అక్కడ అయింది విధానం సర్వత్రా అలా ఉండదు ఎందుకంటే ఏనాంటే ఎందుచేతనంటే ఏనాంటే హేటం తృతీయాలు ఏనా ఉదకేనా ప్రజ్వలనోపకారిన్నజాతీయ వైద్యుత అగ్నే జాఠకస్ క్రియమాణో దృశ్యతే ఎందుకో తెలుసునా అగ్నికి గడ్డీ గాదము మంట పెరగడానికి ఉపకారం చేస్తాయి కానీ నీళ్ళు ఏం చేస్తాయి అగ్నికి మంటని చల్లార్చి పెడతాయి కాబట్టి గడ్డీ గాదము అన్ని సందర్భాలలో అగ్నికి ఉపకారము గడ్డీ గాదమే అన్ని సందర్భాల్లో అగ్నికి అపకారము నీరు అని మీరు సిద్ధాంతం చేసి పెట్టారనుకోండి అది తప్పైపోతుంది ఎందుకంటే జఠరల్లో అగ్ని ఉన్నది వ్యాఖర వస్తే అగ్ని అక్కడ అగ్ని ఉంది కదా అగ్నికి ఉపకారం గడ్డి గాదం చేస్తాయా నీళ్లు చేస్తాయా నీళ్లు చేస్తా గడ్డి గాదం ఏం చేయాలి మెరుపు అగ్ని మెరుపుకి ఉపకారం గడ్డి గాదము వెళ్ళి మెరుపును మెరిసీట్లు చేస్తున్నాయా లేకపోతే మేఘాల్లో ఉండే నీళ్లు మెరిసీట్లు చేస్తున్నాయా మేఘాలో ఉండే నీరు మెరిసీట్లో చేస్తున్నాయి కాబట్టి ఒకచోట గడ్డి గాదము అనేటువంటి పృథివీ ద్రవ్యము అగ్నికి ఉపకారం చేస్తూ ఉంటే అగ్ని అగ్నికి ఉపకారం చేసేది పృథివీ ద్రవ్యమే అవ్వాలి అనే రూలేమీ పెట్టకూడదు మీరు ఎందుకంటే అదే అగ్ని మేఘల్లో ఉన్నప్పుడు నిరుపు అదే అగ్ని మేఘల్లో కాదు నిరుపరూపంగా ఉన్నప్పుడు గెడ్డీ కాదం పృథ్వీ ద్రవ్యాలు ఉపకారం చేయట్లేదు ఆపహా ఉపకారం చేస్తుంది పంచభూతాలని కాదు పృథివీ ద్రవ్యం ఉపకారం చేయట్లేదు ఆపహా ఉపకారం చేస్తుంది అదే అగ్ని అగ్ని పొట్టలో ఉన్నప్పుడు ఆపహ ఉపకారం చేస్తాం మంచిదని తాగితే మీకు ఆ దాహం కొత్తగా అగ్నికి క్షేమం జరుగుతుంది కాబట్టి అగ్నికి ఎప్పుడు ఉపకారం జరిగినా పృథ్వీ ద్రవ్యము వలనమే జరుగును అనే మాట వాయువు చేత అగ్నికి ఉపకారం కలుగుతుంది వాయువు ఒకప్పుడు అగ్నిని ఆర్చిపేస్తుంది ఒకప్పుడు అగ్నిని మధ్యలో చేస్తుంది కాబట్టి ఆదిత్యుడు భౌతికమైన జ్యోతి ఈ దేహేంద్రియ సంఘాతానికి ఉపకారం చేస్తున్నాడు కనుక సర్వసందర్భాలలో దేహేంద్రియ సంఘాతానికి ఉపకారం చేసేది ప్రతీది భౌతికమే అయ్యుండాలి అనే మాట తప్పు ఆదిత్యుని విషయంలో భౌతికమైన ఆదిత్యుడు భౌతికమైన దేహానికి ఉపకారం చేసుకున్న మాట ఖాయం కాని ఆత్మ విషయంలో అభౌతికమైన ఆత్మ భౌతికమైనటువంటి దేహానికి ఉపకారం చేయవచ్చు కాబట్టి రెండు ఒకే జాతికి చెంది ఉండాలనే నియమము లేదు అర్థమవుతోందండి తస్మాత్ ఉపకారీపకారక భావే సమాన జాతీయ అసమాన జాతీయ నియమ కాబట్టి ఉపకారము చేసేది ఉపకారము పొందేది ఒకే జాతికి చెంది ఉండాలి అనే నియమం కానీ లేక ఉపకారము చేసేది ఉపకారమును పొందేది తప్పనిసరిగా భిన్న జాతులకు చెంది ఉండాలి అనే నియమం కానీ లేదు ఒకప్పుడు ఆ సమాన జాతికి చెందు ఉండొచ్చు ఒకప్పుడు భిన్న జాతికి చెందు ఉండొచ్చు ఆదిత్యిన విషయంలో దేహేంద్రియ సంఘాతము ఆదిత్యుడు సమాన జాతికి చెంది ఉన్నాయి ఆత్మాను దేహేంద్రియ సంఘాతము భిన్న భిన్న జాతులకు చెంది ఉన్నది అని కాబట్టి అలాంటి నియమాలు ఏమీ లేవు కాబట్టి ఎక్కడో ఎక్కడో ఓ చోట ఓ పరిస్థితి ఉంది కదా అని అంతటా అదే పరిస్థితి అని చెప్పేసి అలాగా ఒకే మంత్రం అన్నట్టుగా ఉండకూడదు తిడుక్కి బియ్యానికే ఒకే మంత్రం అంటే అర్థం తెలుసా ఆ సామెతో విన్నారా సామెత తప్పుగా చెప్తారు పిడికి బియ్యానికి అంటారు తప్పు పిడికి పిడికి కాదు పిడుగు పిడుగుకి బియ్యానికి ఒకే మంత్రం కాదు అనే ముందు అసలు సామెత కరెక్ట్గా చెప్పాలి సామెతే తప్పు అర్థం ఏంటంటే పిడుగు వచ్చినప్పుడు మంత్రం చెప్తారు పిడుగు ఆ పిడుగు మా నెత్తి మీద పడకుండా ఉండాలని పూర్వం మంత్రం చెప్పే ఇంకా మంత్రం చెప్పడం తప్ప మీరు ఇంకేం చేయగలరు రోడ్డు మీద నడిచి వెళ్తున్నారు పిడుగులు డబడబడబ పిడుగులు పడే సందర్భం వచ్చింది అప్పుడు ఈ పిడుగు నా నెత్తి మీద పడకుండా ఉంటే చాలు అని మంత్రం చెప్తారు అర్జున ఫలుతులు పార్థ కిరీటి అనేదో అలాగే చెప్తాను బియ్యానికి మంత్రం వేరే ఉంటుంది మళ్ళీ అదే మంత్రం ఇక్కడ చెప్పకూడదు బియ్యం అంటే బియ్యం దగ్గర అయితే బియ్యం అన్నీ వండేప్పుడు ఎసరు పెట్ట ఎసల్లో పోసేపుడు అప్పుడు వేరే ఇంకో మంత్రం చెప్పాలి కానీ అన్నిటికీ ఇదే చెప్పవచ్చు దీని మీరు సూర్య స్వామీజీ ఒక కథ చెప్పారు ఆయన పెళ్లికి వెళ్ళారు ఇది నార్త్ ఇండియాలో పెళ్ళి పురోహితులు వచ్చాడు ఇప్పుడు పెళ్లికి ముందే ఉంటుంది అమ్మాయిని బుట్టలో పెట్టి కూర్చొని అందరం చెప్తా పూర్ణమద పూర్ణమిదం పూర్ణ పూర్ణముద్య పూర్ణశ్య పూర్ణమాదయా పూర్ణమే వాష్యది అమ్మాయిని చూసుకుని కూర్చోబెట్టండి అయితే ఇప్పుడు ఇది ఇది కావి చెప్పాలి చెప్పలేదు నేను ఏదో చెప్తున్నాను బెల్లము అదేదో జీవకర్రా బెల్లం వెచ్చింది పెట్టే జీవకర్రా బెల్లం తీసి నెచ్చింది పెట్టవాయా అని పెట్టమని మంత్రం చెప్తున్నాడు పూర్ణశా పూర్ణమాదాయ పూర్ణమే వా అవశిష్యతే అది మళ్ళీ ఇప్పుడు మంగళసూత్రధారణ ఆ భాగాలు వాయించండి అనివ్వండి మంత్రం పూర్ణమద పూర్ణమి పూర్ణవ రచ్యే పూర్ణశ పూర్ణమాయ పూర్ణమే వా అవశిష్యతే అదే అందరూ దండం పెట్టి వేయడం అగ్నిహోత్రం హోమం చేయి హోమ మీద చేయవు అదే అగ్నిహోత్రం చుట్టూ తిరుగు మళ్ళీ పూర్ణమదహా పూర్ణమి అగ్నిహోత్రలో హో వచ్చాయి మళ్ళీ పూర్ణమదహా పూర్ణమి అన్నిటికీ ఒకే ఉంటాం ఇలా ఉండకూడదు కాబట్టి ఆదిత్యుడు మెటీరియల్ థింగ్ దేహేంద్రియ సంఘాతం మెటీరియల్ థింగ్ ఆదిత్యుడు దేహేంద్రియ సంఘాతానికి ఉపకారం చేస్తున్నాడు వెలుగునిస్తున్నాడు కాబట్టి దేహేంద్రియ సంఘాతానికి వెలుగునిచ్చే ఆత్మ కూడా మెటీరియల్ థింగ్ అవ్వాలి రెండు ఒకే జాతిలో పడాలి అనే నియమం ఏం లేదు ఒకప్పుడు ఒకే జాతి ఉండొచ్చు ఒకప్పుడు వేరు వేరు జాతులు కూడా ఉండవచ్చును కదాచిత్ సమాన జాతీయా మనుష్యా మనుష్యైదేవా ఉపక్రియంతే ఒకప్పుడు ఒకే జాతి మనుష్యులు మనుష్యులు ఉపకారం చేస్తూ ఉంటారు మనుష్యుల జాతి మనుష్యుల జాతి ఒకటే ఈ మనిషి జాతి ఆ మనిషి జాతి ఒకటే కాబట్టి ఈ మనిషి ఆ మనిషికి ఉపకారం చేసేటంటే ఒక జాతికి చెందినవాడు ఉపకారం చేస్తున్నాడు అదే జాతికి చెందినవాడు ఉపకారం తీసుకుంటున్నాడు ఒకప్పుడు అలా ఉంటుంది అన్ని పరిస్థితుల్లో అలా ఉండాలి నేనేమో వెళ్ళలేదు మరో అప్పుడు ఎలా ఉంటుంది కళాచితేపాలిష్ట ధర్మజాతీయ ఇంకోప్పుడు మనిషికి చెట్టు ఉపకారం చేస్తుంది కాబట్టి మనిషి చెట్టును ఒకటే జాతి అవుతారా కాదు ఇంకోప్పుడు మనిషికి పశువు ఉపకారం చేస్తుంది బండి ఎక్కి వెళ్తారు ఆ పశువు మోస్తుంది లేదా గుర్రం ఎక్కి వెళ్తారు ఉపకారం చేస్తే ఇవన్నీ కూడా మనుషులు జాతికి చెల్లి ఉండాలి అని అలానేమో ఉండదు లేకపోతే మనిషి పశువు మీద గుర్రం మీద ఎక్కి మనిషికి ఉపకారం చేసేది తప్పనిసరిగా మనుష్య భిన్నమైన జాతి అయి ఉండాలి అని అలా అలాగా చెప్పకూడదు అయ్యా ఒకప్పుడు సమాన జాతీయములు ఉపకారం చేస్తాయి మరొకప్పుడు భిన్న జాతీయములు ఉపకారం చేస్తాయి దీని మీద ఏదో ఒక సందర్భం చూసి దాన్ని బట్టి మీరు నియమాలన్నీ పెట్టి ఆత్మభౌతికము అని చేర్చే ప్రయత్నం చేయుట తప్పు తస్మాత్ ఇప్పుడు దాన్ని ముగిస్తున్నారు అహేతు కార్యకరణ సంఘాత సమాన జాతీయ ఆదిత్యాదిజ్యోతిర్భి ఉపక్రియమాణితి కాబట్టి ఆదిత్యాదిజ్యోతిష్లు మెటీరియల్ థింగ్స్ దేహేంద్రియ సంఘాతము మెటీరియల్ థింగ్స్ ఆ మెటీరియల్ థింగ్స్ ఈ మెటీరియల్ థింగ్కి ఉపకారం చేస్తోంది కాబట్టి ఆ కారణంగా ఆ హేతువుని బట్టి మెటీ మెటీరియల్ థింగ్ అయినటువంటి దేహేంద్రియ సంఘాతానికి ఉపకారం చేసే ఆత్మ కూడా మెటీరియల్ థింగ్ అవ్వాలి అని నిర్ధారించుట తప్పు అర్థమైందండి దీన్ని మళ్ళీ భాష మార్చి చెప్తారు ఇదేం పురాణం అనుకుంటున్నారా పురాణం కాదు కదా మరి ఏముంది సమస్య పిల్లలు నీకు మసూరా నువ్వు తెలుసా అంటే బాబు తెలియదు కూర్చో పూర్వం ఓ రాజ్యం ఉండేది ఆ రాజ్యం అమృతి దేశం ఎక్కడుండేది ఎక్కడో ఉండేది విదర్భ దేశం పక్కన ఉండేది పిల్లలు వింటాం ఆయన నామ మీరు నామాలేగా మీరు చెప్పేది విదర్భ దేశం పక్కన అవంతి దేశం ఆ అవంతి దేశానికి ఓ రాజు ఉండేవాళ్ళు అన్ని దేశాలకి రాజులు ఉండేవాళ్ళుగా కథల్లోనూ ఇప్పుడెవాళ్ళో ఉండరు కథల్లో ఓ రాజు ఆ రాజుకి అప్పటికే పెళ్ళై పెళ్ళైనా కూడా ఓదే ఆయన వేటకు వెళ్ళాడు ఈ రాజులు ఎప్పుడూ వేటకు వెళ్తూ ఉంటారు కాబట్టి మనకి వెళ్ళడం తప్ప కాదనే మాట ఒక అభిప్రాయం వేటకు వెళ్ళాడు ఆ వేట ఎవటో చెప్పద్దు వేట ఎవటో చెప్పాలి ఎందుకంటే ఏమని చెప్పాలి వినోదం కోసం ఆయన వేటకు వెళ్ళలేదు కాళిదాస్ చెప్పాడు పాపం కాళిదాస్ చెప్పాడు నువ్వు తెలియదు కాళిదాస్ కాదు అంత పాండితే ఉంటే లోపం వెళ్ళి ఉంటుంది కాబట్టి కాళిదాస్ ఏమన్నాడంటే ఎప్పుడు వేటకు వెళ్ళినా గ్రామాలపై పడి జనులను హింసించేటువంటి టింగ్ లియపా అంటే మనుష్య మాంసానికి అలవాటు పడిన చిరు తప్పువి మొదలైన జంతువులను సంహరించడానికి మాత్రమే ఆయన వేటకు వెళ్ళేయాలి అని చెప్పారు అంటే జిమ్ కార్బెట్ ఎలా జిమ్ కార్బెట్ అని బ్రిటిష్ ఆఫీసర్ ఆయన మ్యాన్ ఈటింగ్ లియోపాట్ చంపి ఆ గ్రామస్థానం కాపాడాడు చాలామంది ఆయన పేరు మీద ఇప్పటికీ జిమ్ కాల్బెట్ నేషనల్ పార్క్ నిర్మాణమే ఉంది అది అయితే కూర్చోాలి నన్ను కలవడానికి వచ్చారా కాబట్టి అలా చెప్పాలి కానీ ఆ మాట చెప్పండి ఆ మాట చెప్పకపోతే ఏం అర్థం వస్తుంది వినోదం కోసం వేట పెడు అనే అర్థం అంటే వినోదం కోసం పశువులను వాటి వాటి మానాన్ని అది బతుకుంటే వెళ్ళి పశువులను సంహరించి ఎంజాయ్ చేస్తే ఎంటర్టైన్మెంట్ చేసే అర్థం వస్తున్నారు ఇవన్నీ నేను నేను ఇవన్నీ ఎక్కడి నుంచో ఒకటి నుంచి నేను చెప్పాను అనమాట కానీ కథ వాటి పసుమహారాన్ని ఉన్నాను ఆయన వేటకు వెళ్ళాను ఆయనకప్పుడే పెళ్ళే అందుకే పిల్లలు కూడా ఉన్నారు వేటకు వెళితే అక్కడ ఒక అమ్మాయిని చూశాను ఆ అమ్మాయిని ప్రేమించాను లేకపోతే అమ్మాయిని పెళ్ళాడుతారు అన్నాను అమ్మాయి అదే చెప్పారు ఎందుకు చెప్తాను అలాగ దాంట్లో ఏదో నీతి సందేశం అంటే మీరు చదువుకోలేదు కాంటూ రేట్ చెప్పమా ఎవరికి వాళ్ళు చదువుకుని తెలుసుకోదగిన విషయమే కాదు అలాగే దాంట్లో కూడా ఒక సందేశం ఉంటుంది మరి ఆ సందేశం పైకి తీసి చెప్పాలా ఖర్లేదండి దాంట్లో లేదా ప్రతీక ఉంటుంది ఆ ప్రతీకను మరి హైలైట్ చేసి చెప్పాలా ఖర్లేదండి ఇటు సందేశమూ లేదు అటు పిల్లలు మీకు వసురాజు తెలుసా అంటే ఆ కథ ఏం చెప్పి ఆ కథ చెప్తా ఇప్పుడు తెలిసింది వసురాజు ఏం తెలిసింది నానా తెలిసినట్లయిందా నా తెలిసినట్టయిందా మీకు ఆనా తెలిసింద తెలిసిందనే ఒక భర్మక ఉంది మనకి ఎదో తెలిసింది అనే భర్మక దీన్ని మళ్ళీ వాక్యరచన మార్చి చెప్తూ చూడండి కార్యకరణ సంఘాతము ఏ జాతికి చెందినదో అదే జాతికి చెందిన ఆదిత్యాది జ్యోతిష్లు కార్యకరణ సంఘాతానికి ఉపకారం చేస్తూ మనకి కనుక కార్యకరణ సంఘాతమునకు ఉపకారము చేసే ఆత్మ అనే వెలుగు కూడా ఆదిత్యాది జ్యోతిష్లు వనే కార్యకరణ సంఘాతముతో సమానమైన జాతికి చెంది ఉండాలి అని ఆర్గ్యుమెంట్ తత్వం సరిపడిందండి అది ఒక లూజ్ అండ్ ఫినిష్ చేశారు ఇంకో లూజ్ అండ్ ఎత్తు నాథండి అంటే నువ్వు చెప్పేవో అర్థం మధ్య మురుసాక వచ్చాయి అహా అహటు హాహుహ్ అని నువ్వు ఇంకో మాట ఉన్నావు ఏమన్నావు తృష్ణ చక్షురాది ఆదిత్యాదిజ్యోతివత్ అదృష్టవాదితి అయేతు్యోతిరంతరస్ అంతస్థలక్షణ్య సాధయతి చక్షురాది అనైకాంతిక ఇది గట్టి సెంటెన్స్ ఇది గట్టి సెంటెన్స్ అది చదువుతుండగానే ఆ కనెక్షన్ దొరక్క బుద్ధి భ్రమించేటువంటి సెంటెన్స్ కాబట్టి నేను ఇప్పుడు ఏం చేయాలి జాగ్రత్తగా ఆ సెంటెన్స్ ని చెప్పాలి అంజేతనే నేను వచ్చేప్పుడు ఈ పుస్తకం ఎందుకంటే అప్పుడు ఈ కష్టాలన్నీ పడి దాన్ని పరిష్కారం చేసి దాంట్లో సెటిల్ చేసి పెట్టారు దాంట్లో రాసింది చదివేస్తే మీకు అర్థమైంది యత్పునరాథ అక్కడికి పారాగ్రాఫ్ మార్చి తెలుగులో ఏముందో చెప్తా వినండి మీకు ఏమర్థమైందో చెప్పండి నీవు నీవంటే లోకాయుతుడు మరి అర్థానందిగా రా ఇంకో వాదమును వినిపించినా చెప్తున్నదార్థం అదేమంటే కన్ను మొదలైన ఇంద్రియములకు సూర్యచంద్రాది జ్యోతులు ప్రత్యక్షమైనట్లుగా ఆత్మజ్యోతి ప్రత్యక్షమవుటలేదు కనుక అంటే ఇక్కడ విష్ణు ఏమిటంటే కన్ను మొదలైన వాటికి సూర్యుడు ఉపకారం చేస్తున్నాడు ఉపకారం చేసే సూర్యుడు కన్నుకి కనబడుతున్నాడు మండి కన్నుకే ఆత్మ ఉపకారం చేస్తాం ఉపకారం చేసి ఆత్మ కన్నుకి కనబట్టలేదు ఈ తేడా కనబడుతోంది కదా కనుక ఆ కారణంచే ఆత్మజ్యోతి సంఘాతము లోపల సంఘాతము కంటే విలక్షణమైందని చెప్పలేము మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి మీరు ఏమాత్రం బుద్ధి ఒక్కపిసరు గాడి తప్పినా దేరాజు చరిగిపోతుంది ఇప్పుడు సిద్ధాంతం ఏమిటంటే ఆత్మజ్యోతి విహేంద్రియ సంఘాతం లోపల ఉంటూ సంఘాతములకు ఉపకారం చేస్తూ సంఘాతముల కంటే విలక్షణముగాను అని మన సిద్ధాంతం ఇప్పుడు అలా ఉండడానికి వీలు ఎందుకంటే ఇప్పుడు సూర్యుడు సంఘాతానికి ఉపకారం చేస్తూ కన్ను మొదలైన వాటికి కనబడుతూ సంఘాతము కంటే విలక్షణంగా ఉన్నాడు కానీ ఆత్మలా లేదుగా ఆత్మ కూడా సంఘాతానికి ఉపకారం చేస్తూ కన్ను మొదలగవాటికి ఉన్నట్లయితే ఎలా అయితే ఆదిత్యుడు విలక్షణమో ఆత్మ కూడా విలక్షణము మనం అన అనొచ్చు కానీ ఆత్మ దగ్గరికి వచ్చే పరిస్థితి మారిపోయింది ఎలా మారిపోయింది సంఘాతానికి ఉపకారం చేయడం అనే విషయంలో ఆదిత్యుడు ఆత్మ ఒక్కటే రెండు కూడా ఉపకారం చేస్తున్నాయి కానీ కంటి చేత తెలియబడుతా అనే విషయంలో తేడా వచ్చింది ఏమిటి తేడా ఆదిత్యాది జ్యోతిస్సులు కంటి చేత తెలియబడుతూ ఉన్నాయి కానీ ఆత్మ కంటి చేత తెలియబడుతున్నాయి కాబట్టి ఆదిత్యాది జ్యోతులందు నిరూపితమయ్యే వైలక్షణ్యము అంటే విలక్షణత్వము ఆత్మకు వర్తించదు అంచేత ఏమని చెప్పాల్సి ఉంటుంది ఆదిత్యాది జ్యోతిష్లు ఉపకారం చేస్తూ కంటి చేత తెలియబడుతూ దేహాది సంఘాతము కంటే విలక్షణముగా ఉన్న మాట యథార్థమే అయినప్పటికీ దేహాది సంఘాతానికి ఉపకారం చేస్తూ ఉన్నటువంటి ఆత్మ కంటి చేత లేదు కనుక ఆదిత్యాది జ్యోతిష్ల వలె ఉండే అవకాశం లేదు కనుక అవి సంఘాతంలో భాగంగానే ఆత్మ ఉండాలి అని లోకాయత యొక్క సిద్ధ అభిప్రాయం ఇప్పుడు వినండి మళ్ళీ ఏమంటే కన్ను మొదలైన ఇంద్రియములకు సూర్యచంద్రాది జ్యోతులు ప్రత్యక్షమైనట్లుగా ఆత్మజ్యోతి ప్రత్యక్షమవటం లేదు కనుక ఆకారణముచే ఆత్మజ్యోతి సంఘాతము లోపల సంఘాతము కంటే విలక్షణమై చెప్పలేము అని లోకాయతుని సిద్ధాంతం ఎందుకంటే ఇంకా చెప్తున్నాడు లోకాయుక్తుడు ఎందుకంటే ఆ హేతువు ఆ ఇంద్రియములకు కూడా వర్తిస్తూ ఉన్నా ఇంద్రియములు సంఘాతములో భాగములుగానే ఉన్నవి కదా అది మరింత కొంచెం జట్లంగా ఉంది అది ఇప్పుడు కన్ను ఉంది కన్ను సంఘాతంలో భాగమే కానీ కన్ను కన్ను చేత తెలియబడుతుందా తెలియబడుతుంది కొని చెవి చేత తెలియబడుతుందా తెలియబడుతుంది అంటే సంఘాతంలో భాగంగా ఉంటూ సంఘాతంలో భాగమైన కన్ను చేత తెలియబడుటలేదు అంటే ఏది కన్ను చేత తెలియబడుట లేదో అది సంఘాతంలో భాగంగా ఉంటుంది అది కన్నే కన్ను కన్ను చేత తెలియబడకుండా సంఘాతంలో భాగం అవుతోంది చెవి చెవి చేత తెలియబడకుండా సంఘాతంలో భాగమవుతోంది అంటే దీన్ని ఎలా అర్జు చేస్తా ఉంటే కన్ను చెవి మొదలైన ఇంద్రియముల చేత తెలియబడనివి కూడా తెలియబడనివి కూడా సంఘాతంలో భాగంగానే ఉంటున్నాయి తర్వాత మనస్సు ఉంది కన్నుకి తెలుస్తున్నా మనస్సు తెలియబడదు చెవి తెలుస్తున్నా మనస్సు తెలియబడదు ఇప్పుడు మనస్సు సంఘాతంలో భాగమా కదా భాగమే అదేవిధంగా ఆత్మ కూడా కన్ను చేత తెలియబడకపోయినా చెవి చేత తెలియబడకపోయినా మనస్సు వలె సంఘాతంలో భాగమే అంటే ఆదిత్యాది జ్యోతిష్లు ఎలా అయితే సంఘాతము కంట విలక్షణములో ఆత్మ కూడా సంఘాతము కంట విలక్షణము నువ్వంటే మేము దాన్ని తిరగేసి కన్ను మొదలైన వాటి చేత తెలియబడని మనస్సు ఇత్యాదులు కూడా సంఘాతములో భాగమైనట్లుగానే కన్ను మొదలైన వాటికే తెలియబడని ఆత్మ సంఘాతములో భాగమవుతుంది ఆత్మకి ఆదిత్యాది జ్యోతిష్లతో పోలిక పెట్టవద్దు ఆదిత్యాది జ్యోతిష్లు సంఘాతానికి ఉపకారం చేస్తూనే ఉన్నా కన్ను మొదలుకు వాటికే తెలియబడుతో బయటపడి ఉన్నాయి లేదా ఆత్మ సంఘాతానికి ఉపకారం చేస్తూ కన్ను మొదలైన వాటికి తెలియబడకుండా లోపల పడుంది కాబట్టి ఆదిత్యాది జ్యోతిష్లు ఎలా అయితే సంఘాతము కంటే ఆత్మ కూడా సంఘాతం ఉండేది లక్షణము అనే మాట ఒప్పము అని ఓడ కాగితుడా నీవన్నావు అని నువ్వన్నావు నీ వాదము సరికాదు తెలుగులో ఎందుకంటే కన్ను ఇక్కడ రాసినాన్ని నేను చాలాసార్లు పరిశీలించాను ఇప్పుడు మనం అనువాదం చేసుకున్నాం వివరణాత్మకమైన అనువాదం చేసుకున్నాం కానీ మనం వ్యాఖ్యానం రాయట్లేదు కాబట్టి అనువాదము దాన్ని కొంచెం సాగదీసి వివరణాత్మక అనువాదము అక్కడితో మీరు ఆగాలి అంతేకాని మీరు తెగబడి పేదీలకు వేడి రాస్తే అనువాదం అనడం అసలు అంచేతనే వివరణాత్మక అనువాదము అని హెడింగ్ పెట్టాల్సి వచ్చింది లేకపోతే కొంత వివరణకి యుక్తి ఉండదు ఏమైనా ఇంత వివరణ ఇచ్చేది ఇక్కడ లేని దానికి అనే మాట వస్తుంది కాబట్టి చాలా కాశస్గా అక్కడ పెట్టాల్సి ఉంటుంది ఈ వాదము సరికాదు ఎందుకంటే కన్ను మొదలు ఇంద్రియముల కంటే విలక్షణముగా ఉంటూ వాటికి ప్రకాశమును అనుగ్రహించే ఆత్మజ్యోతి అని ఆత్మజ్యోతికి ఇంద్రియ విలక్షణత్వమును స్థాపించి ఇకచే ఆత్మ ఇంద్రియగోచరము కాదు ఆదిత్యాది జ్యోతుల వలె భౌతికము కాదని నిర్ధారించుటలో ఇబ్బంది లేదు భాష్యాల అలాగా ఏమన్నా ఆయన ఏమన్నారంటే ఆత్మజ్యోతి దేహేంద్రియ సంఘాతానికి ఉపకారం చేస్తూ ఇంద్రియముల ఇంద్రియమైతే కాదు అని మనం ముందే నిరూపించి అది ఇంద్రియమైతే కాదు కన్ను ఒక ఒక ఇంద్రియము ముక్కు చర్మము అంటే స్పర్శేంద్రియము ఘ్రాణి నాగుక వసనేంద్రియము మనస్సు అంతరేంద్రియము అయితే ఆత్మ కూడా ఇంకో ఇంద్రియము అంటే కాదు ఇంద్రియ విలక్షణత్వాన్ని స్థాపించాం అది ఇంద్రియ విలక్షణము అని స్థాపించడమైనది ఇంద్రియ విలక్షణమని స్థాపించుట చేత నీవు ఆదిత్యాది జ్యోతిష్ణ్ణి అనుమానంగా పెట్టి దాన్ని ఇంద్రియాలలో ఒకటిగా చేసే ప్రయత్నం నువ్వు చేయకు అది ఇంద్రియ విలక్షణము అని ముందే స్థాపించడమైనది అంతకుముందు చర్చంతా అయింది కనుక అయం హేతు జ్యోతిరంతరస్య అంతస్థత్వం వైలక్షణ్యం న ఇప్పుడు కన్ను మొదలుగు వాటికి ఆదిత్యాదిజ్యోతిష్టుల వలె ఆత్మదృశ్యం ఒకటలేదు కనుక అలాగే ఆదిత్యాది జ్యోతిష్ఠులు ఆత్మకు దృశ్యమవుతున్నాయో అసలు కన్నుకి దృశ్యమవుతున్నాయో ఆ విధంగా కన్నుకి ఆత్మదృశ్యం ఒకటలేదు కనుక ఆదిత్యాది జ్యోతిష్లందు ఉండేటువంటి వైలక్షణ్యము దీనికి రాదు అనే హేతులు ఏదైతే చెప్పావో అది సరికాదు ఎందుకంటే చక్షురాది అనైకాంతికవా ఎందుకంటే కన్ను మొదలైనటువంటి విషయం కన్ను మొదలైన ఇంద్రియములలో ఏ నియమము వర్తిస్తోందో ఆ నియమము ఆత్మ విషయంలో వర్తించుట లేదు ఎలాగంటే ఆదిత్యాది జ్యోతిష్యులు కన్ను మొద కన్నుకి కనబడుతూ ఉండి కూడా విలక్షణములుగా ఉన్నాయి ఆత్మ కన్నుకి కనబడుటలేదు కాబట్టి విలక్షణంగా ఉండడానికి మీరు లేదు కన్ను మొదలైన ఇంద్రియములు ఇతరములు గ్రహిస్తాయే కానీ తమను తాము గ్రహించలేవు తమలో భాగమైన మనస్సును కూడా గ్రహించలేవు అదే కారణం చేత ఆత్మ కూడా ఇంద్రియములలో ఒకటై ఉంటుంది అని ఆ విధంగా ఏకాంతమైన హేతువుగా దానిని ప్రతిపాదించుట సది కాదు తదసత్ చక్షురాధికరణేభ్యన్యత్ సతి హేతో విశేషణత్వోపత్తే ఎందుకంటే ఈ ఆత్మచైతన్యము దేహాది సంఘాతము కంటే విలక్షణము అని చెప్పుట అని చెప్పే సందర్భంలో ఆ చక్షురాధికరణములకు ప్రకాశమును ఇస్తూ చక్షురాధికరణముల కంటే విలక్షణమైనది అనే ఆ అన్యత్వాన్ని కూడా ఒక హేతువుగా నిరూపించి ఉన్నాము ఎందుకంటే కన్ను మొదలగు ఇంద్రియముల కంటే విలక్షణముగా ఉంటూ వాటికి ప్రకాశముననుగ్రహించే ఆత్మజ్యోతి అని చెప్పాం అలా అలా నిరూపించుకుంటూ వచ్చాం ఇప్పుడు మనం లిస్టు కింద చెప్పాం ఆ లిస్ట్ కింద చెప్పడంలో సూర్యుడు అస్తమించాడు చంద్రుడు అస్తమించాడు అగ్ని లేదు చూడండి అంటే అప్పుడు కన్ను లేకుండా పోయినది తర్వాత శబ్దము ఆ శబ్దము కన్ను చెవి అనే ఇంద్రియాన్ని ప్రత్యుత్ దాన్ని లేవగొట్టి తద్వారా జ్యోతిష్కార్యాన్ని హెల్ప్ చేస్తోంది అని ఆ విధంగా అదంతా చెప్పి ఆ ప్రకరణంలో ఏం చెప్పామంటే లోపల ఒక వెలుగున్నది అది ఇంద్రియముల కంటే విలక్షణమైనది అని స్థాపించి ఉన్నాను అని స్థాపించి ఉండి కాబట్టి ఇంద్రియముల విలక్షణమైనది అని ఆల్రెడీ స్థాపించి చేత ఇప్పుడు కన్ను మొద మొదలకు వాటికి మనస్సు ఎలా అయితే తెలియబడకుండా లోపల ఉంటూ సంఘాతంలోనే భాగంగా ఉంది కనుక ఆత్మ కూడా అలాగే అవుతుంది అని చెప్పడానికి వీల్లేదు ఎందుకంటే మనస్సు ఇంద్రియం ఇంద్రియమైన కారణంగా సంఘాతంలో భాగంగా ఉన్నది ఆత్మ సంఘాతంలో భాగముగా సంఘాతాన్ని ప్రకాశింపజేస్తున్నా ఇంద్రియముల కంటే విలక్షణము ఇంతకుముందే ఉన్నాము కనుక హేతువు నేలబడదు ఆత్మ ఇంద్రియగోచరము కాదు కనుక ఆదిత్యాది జ్యోతుల వలె భౌతికము కాదని నిర్ధారించుటలో ఇబ్బంది లేదు మీరేం చేస్తారంటే నేను ఒకసారి మళ్ళీ స్టడీ చేయండి ఈ ఈ పుస్తకాన్ని కొట్టుకుని స్టడీ చేస్తే మీకు ఏమైనా ఉపకారం కలుగుతుంది మీరంతట మీరు ఈ పుస్తకం లేకుండా దాంట్లో ఉన్నది చూసేసి నడిపిస్తానంటే అది వర్కౌట్ కాకపోవచ్చు గీతా ప్రస్తు పుస్తకం ఉంది అది కూడా కొంతవరకు హెల్ప్ చేస్తే చేయొచ్చు అయినా మీరు ఇంకోసారి స్టడీ చేసి మళ్లీ క్లాసులో దీన్ని మనం కొనసాగిస్తాం ఓం ఓం నమదమ్ ఓం శాంతి శాంతి శాంతి